ఇది జీవలక్షణం ఇలా పంచి కంచె కట్టుకుని ఉంటుంది ఈ కంచే ఇది కల్పితం అది యథార్థం కాదు అంచేతనే ఈ ఇంద్రియాలన్నీ సమష్టిలో కలిసిపోతూ ఉంటాయి వీడు చచ్చిపోయినప్పుడు వీడి చూపు ఎక్కడికి పోతుంది సమష్టి చూపులోకి వెళ్ళిపోతుంది ప్రశ్న ఇదంతా వచ్చింది వీడి మననము సమష్టి మననంలో గడిపోతుంది వీడి బుద్ధి సమష్టి బుద్ధిలో గడిపోతుంది అంతా సమష్టిలో కలిసిపోతుంది నిజానికి సమష్టి నుంచి విడిపోలేదు సమష్టిలో కలిసే ఉంది కానీ మీరు కంచు కట్టుకుని విడిపోయింది అంటారు ఇప్పుడు మీరు ఒక కంచు కట్టి ఐదు వందల ల్యాండ్కి ఇది నాది అంటారు ప్రభుత్వం వాళ్ళు రోడ్డు వైడనింగ్లో దాన్ని తీసేసుకుంటారు తీసేసుకుని అలా కంచు కట్టి పెడతారా పెట్టదు మరి ఏం చేస్తారు సమష్టిలో కలిపేస్తారు అప్పుడు మీకు ఇది నా ల్యాండ్ అనేది ఏమి కాబట్టి ఈ విధముగా కరణములు అంటే ఇంద్రియముల చేత చుట్టూ కంచెపెట్టినట్టుగా ఉన్న జీవులు ఎవళ్ళైతే ఉన్నారో ఈ జీవులందరికీ ఒకే ఒక పర పరబ్రహ్మ ఒకే ఒక హిరణ్య గర్భుని ఎందు సన్నివేశము ఉండును ఈ జీవులందరూ ఆ హిరణ్య కలిసిపోతారు సో ఆ హిరణ్య అంటే ఏమిటి సర్వకరణాత్మని అంత బాగుందో చూడండి హిరణ్య గర్భుడంటే ఈ తలలన్నీ ఆయనవే స సహస్రశీరుష పురుష సహస్రశీరుషపురుష అని మంత్రం కానీ అరుణంలో స సహస్రశీరుష పురుష అని ఉంది అందుకోసం నా నోటం పట్టు అలా వచ్చింది సో సహస్రశీరుష పురుష ఆ పరం ఆ అంటే హిరణ్యకర్భుడు ఆయనవి ఈ తలలన్నీ ఆయనవే ఈ కళ్ళన్నీ ఆయనవే ఈ చేతులన్నీ ఆయనవే ఈ కాళ్ళన్నీ ఆయనవే ఆయన ఇంకా దీనికంటే కూడా పైన ఇంకా ఉన్నాడు అత్యతిష్ట అది హిరణ్య గర్భుడు కాబట్టి ఈ సకల జీవులు కూడా ఆ హిరణ్య సమావేశమైపోతారు ఈ జీవులన్నిటినీ తన కట్టుకున్నవాడు జీవఘనుడు హిరణ్య ఆయన ఈ లోకముల ఈ చిన్న చిన్న జీవులందరికంటే కూడా పరుడు అటువంటి పరుడైన జీవఘనుడైన హిరణ్య గర్భుని కంటే కూడా పరుడైన పరమాత్మ ఆ పరమాత్మను తెలుసుకోవాలి సరిపడింది కదా కాబట్టి ఆ ప్రత్యభిజ్ఞకి ఇబ్బంది ఏమీ ఉండదు అని ఇంకొక ఇలా వ్యాఖ్యానం చేశాడు ఆ బ్రహ్మలోకమే జీవఘనుడు ఎందుకంటే హిరణ్య బ్రహ్మలోక స్వరూపుడై ఉంటాడు లేదా పురాణం చెప్పినట్లయితే బ్రహ్మలోకంలో నివాసం చేస్తూ ఉంటాడు మీరు అలా కూడా చెప్పుకోవచ్చు ఏమండి అటువంటి హిరణ్య గర్భుడు ఆయన సర్వకరణ స్వరూపుడు అంటే తలలన్నీ ఆయనే చెవులన్నీ ఆయనే కళ్ళన్నీ ఆయనే ఆయన ఎందు సంఘాత ఉపపత్తే ఈ సకల జీవులు వెళ్ళి కలిసిపోతారు అన్నది చాలా యుక్తియుక్తంగా ఉన్నది కాబట్టి భవతి బ్రహ్మలోకో జీవఘన కాబట్టి బ్రహ్మలోకము అంటే జీవఘనుడే కాబట్టి ఆ బ్రహ్మలోకము కంటే పరు పరమైన ఆ పరమపురుషుని మనము తెలుసుకోనవలను అని చక్కగా పరపురుష శబ్దానికి పరమాత్మయే అని అర్థము అని సెటిల్ చేశాం ఇక్కడ గమనించాల్సిందేమంటే ఎవళ్ళైనా ఒకడు జీవుడు మరణిస్తే మనం ఎలా అర్థం చేసుకోవాలి ఆ పరమాత్మలో కలిసిపోతున్నాడు లేకపోతే ఆ హిరణ్య కలిసిపోతాడు హిరణ్య పైకి వస్తాడు ఇరణ్య గర్భుడు కలిసిపోతాడు అలా చూసుకోవాలి తప్ప ఎక్కడికక్కడికి చిన్న చిన్న ముక్కల కింద చేసి కూర్చోకూడదు ఇప్పుడు ఒక అతను హృషికేశ్ వెళ్ళాడు ఇంతకుముందు చెప్పాను ఒకసారి అమెరికాలో అతను తల్లిగారు పోతే శ్రాద్ధం పెట్టడానికి హృషికేశ్ వెళ్ళాడు ఋషికేశ్లో పురోహితులు శ్రాద్ధం పెట్టిస్తారు కదా ఏదో సంభాషణలోకి దించుతారు సంభాషణలోకి దించితే ఇతను చెప్పాడు మా అమ్మగారు స్వర్గానికి వెళ్ళి దారిలో ఇరుక్కుపోయి ఉన్నారని నాకు అనిపించిందని ఇతను చెప్పాడు ఇతను చెప్పుండడు అలాగా ఆయన ఈయన బుద్ధిలో ప్రవేశపెట్టి ఉంటాడు అలాగా మీకేమైనా కళలు వస్తున్నాయా ఈ మధ్యన మీ అమ్మగారు స్వర్గానికి వెళ్ళిపోయినట్టు కలొస్తుందా లేకపోతే ఆగిపోయినట్టు కలొస్తుందా అని ఇలాగంటే సంభాషణ పెట్టి మొత్తానికి ఇతను మనస్సులో ఒక శంక పెట్టాడా ఏమని స్వర్గానికి వెళ్ళి దారిలో ఆవిడ ఇబ్బంది పడుతూ మామూలుగా బస్సు దొరకకుండా గ్రామం దగ్గర చెట్టు కింద కూర్చుని ఉంటారు చూడండి బస్సు రావట్లేదు ఆ చెట్టు కిందే ఉండిపోయారు అన్నట్టుగా అలాగా ఇరుక్కుపోయి ఉన్నారు దారిలో అని పెట్టాడు పెడితే మరి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలని నేను అడక్కపోయినా నువ్వేదో ఒకటి చెయ్యాలి సుమా కూడా ఆయనే చెప్తాడు నువ్వేదో ఒకటి చేయాలి చేయాలి సరైతే ఏం చేయాలంటారు అంటే ఒక చిన్న పిండ ప్రధానం సపరేట్గా చేయాలి దానికి ఒక పదివేల రూపాయలు అవుతుంది అప్పుడు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతారు అది పదివేలు మీకు లెక్క అవుతుంది రెండు వందల డాలర్లు అయితే అయిపోతుంది డాలర్లకి రూపాయలకి అంతా ఇదంతా డాలర్లు రూపాయలకి సమాచారం ఈయన దానికి లొంగి చెప్పారు ఇప్పుడు డబ్బు తప్పేం లేదు డబ్బు గురించి నేను అన్నా వేదవాడికి మనం డబ్బు తర్వాత పౌరోహిత్యం చేసిన వాళ్ళకు కూడా కొంత సుమ్ము మనం విరివిగా ఇవ్వాల్సి ఉంటుంది అది కాదు పాయింట్ ఇటువంటి మూర్ఖ విశ్వాసాలు పెట్టుకోకూడదు ఎక్కడి నుంచి వచ్చారు తల్లిగారు హిరణ్య గర్భండి నుంచి వచ్చారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు హిరణ్య గర్భునికి వెళ్ళిపోయారు తర్వాత ఇంకోటి ఇప్పుడు మీరు మీకు తల్లి మీద ప్రేమ ఉంటే మీరు హిరణ్య గర్భాయ నమహ అనక్కర్లేదు ఆ మా అమ్మగారే రూపంగా ఉన్నారు అని దండం పెట్టుకోవచ్చు అప్పుడు మీకు మా మధ్యలో ఇరుక్కుపోయారేమో అనే సెంటిమెంట్ పక్కకు పోతుంది ఒక ఫ్రీడమ్ వచ్చేస్తుంది అంతేకాకుండా మా అమ్మగారి నుంచి నేను వియోగాన్ని పొందాను నాకు కనపడకుండా అయిపోయారు అనే దుఃఖం కూడా ఉండదు కాబట్టి ఆ హిరణ్య గర్భుల్లో కలిసిపోతారు మళ్ళీ హిరణ్య గర్భుల ఇది వేదాంత ప్రక్రియ కాబట్టి ఎక్కడో ఉన్నారు ఈ లోకానికి వెళ్ళారు లోకానికి వెళ్ళరు నరకానికి వెళ్ళారు స్వర్గానికి వెళ్ళారు అని ఇలా పెట్టుకోకూడదు చెప్తే వింటే కూడా కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది చెప్పడానికి విడ్డూరంగా అనిపిస్తుంది కానీ చెప్పాలని కూడా అనిపిస్తుంది ఎలాగంటే కొంచెం సౌండ్ మాత్రం సౌండ్ కన్సర్ ఎలాగంటే ఎంతవరకు అయితే స్వర్గానికి పోతాను నరకానికి పోతాను నేను పాపుని నేను పుణ్యాత్ముడను నేను సుఖిని నేను దుఃఖిని నేను సంసారని అని అంతవరకు వాడు వివేక జ్ఞానము కలవాడు కాదు ఇంకేం చెప్పంటారు వేదాంతాన్ని అధ్యయనం చేసి మన వేదాంతానికి రావడానికి ముందుండే పాత సంస్కారాలు ఉంటాయి చూసారా దాంట్లోకి దీన్ని లాగేసుకోకూడదు దీన్ని అంటనే దాంట్లో పెట్టేసి మూత ఎక్కి కూర్చోబెట్టిన అలా చేయకూడదు ఈ అబ్జార్బ్ ది న్యూ ఇంటు ది ఓల్డ్ అలా ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి మీరు ట్యాబ్లెట్ వేశారనుకోండి ఆ బ్యాక్టీరియా ఆ ట్యాబ్లెట్ని తినేసి కూర్చున్నాయనుకోండి ఈ అది ఎక్కడ వైద్యం అది అలా ఉండకూడదు వేదాంతం చదివితే ఆ వేదాంతం మనల్ని అంతకు ముందు ఉన్నటువంటి భావజాలం నుంచి పైకి తీసుకురావాలి అంతేగాని ఇదంతా ఆ భావజాలంలో గుర్తించేసుకుని లోపల అలా పెట్టు కూర్చోకూడదు తెలిసిందండి ఎనివే ఇట్స్ ఎ గుడ్ పాయింట్ తస్మాత్ పరోయహ పరమాత్మ ఈక్షణ కర్మూత సభిధ్యా కర్మభూత ఇది గమ్యతే కాబట్టి ఆ హిరణ్యగర్భుడు కంటే పరుడు పరమాత్మ నిర్గుణ పరబ్రహ్మ ఆ పరబ్రహ్మయే ఈక్షతే అన్నప్పుడు కర్మ పరంపురుషం ఈక్ష ద్వితీయ ఏకవచనం అదే పరమాత్మ పరంపురుషం అభిధ్యాయీచ అక్కడ కూడా ఆ పరమపురుషుడే కర్మ ఇక్కడ పరమపురుషుడు వేరు అక్కడ పరమపురుషుడు వేరు అనేది లేదు పరంపురుషమితి చె విశేషణం పరమాత్మ పరిగ్రహేవా అవకల్పతే అంటే పరమపురుషుడు అనే విశేషణము పరంపురుషం రెండుసార్లు వచ్చింది కదా అది ఒక సగుణ రూపాన్ని సాకారాన్ని టూ లెవెల్స్ తక్కువ దానికే అన్వయించరు పరం అనే విశేషణం మీరు ఎప్పుడైతే వేశారో ఈ సాకారములు సగుణములను దాటినటువంటి అద్వయ పర బ్రహ్మంటేనే అది శోభగా ఉంటుంది కాబట్టి అలాగే తీసుకోవాలి పరోహి పురుష పరమాత్మవతీ యస్మాత్ పరం ంచిదన్యన్ నాస్తి అంటే పరహ పురుష అని మీరంటే పరహ పురుష ప్రథమ అవిభక్తి ద్వితీయ విభక్తి పరంపురుషం పరపురుషుడు అని మీరంటే ఆ పరపురుషుడు హిరంగగర్భుడో లేకపోతే ఇంద్రాది దేవతలో లేకపోతే మన ఊళ్ళో ఉన్నవో పెద్ద మనిషో అలా పెట్టుకోకూడదు పరపురుషుడు అంటే నిర్గుణ పరబ్రహ్మయే అద్వయ పరబ్రహ్మయే లాగే దానికి అర్థం ఎందుకంటే పురుషాన్నపరంకించిత్ సా కష్టా సా పరా గతింతరాత్ ఎందుకంటే ఇంకో శృతి ఇలా చెప్తోంది ఇంకో శృతి అంటే కఠోపనిషత్తుంది ఏమని చెప్తోందంటే ఇంద్రియేభ్య పరా హ్యర్థా అర్థేభ్య పరం మన అని ఒక వరస శబ్దస్పర్శాదులు ఉన్నాయండి ఇవి తెలియబడే విషయములు వీటి కంటే ఇంద్రియములు గొప్పవి ఇంద్రి చూపు చెవి మొదలైనవి ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది అలా తీసుకోండి ఒకప్పుడు శబ్దాదుల ఇంద్రియములు గొప్పని మరో అప్పుడు శబ్దాదులు గొప్పని రెండు రకాలుగాను వివరణలు ఉంటాయి బట్ మిగతా క్రమం అంతా సేమ్ అందుకోసం అలా చెప్తున్నా శబ్దాదుల శ్రోత్రాదులు గొప్పవి శ్రోత్రాదుల కంటే మనస్సు గొప్పది మనస్సు పరా బుద్ధి బుద్ధేరాత్మా మహాంతర మనస్సు కంటే బుద్ధి గొప్పది సంస్కార రాశి బుద్ధి గొప్పది బుద్ధి కంటే సమష్టి బుద్ధి గొప్పది ఎష్టి బుద్ధి కంటే సమష్టి బుద్ధి అంటే యూనివర్సల్ ఇంటెలిజెన్స్ కాస్మిక్ ఇంటెలిజెన్స్ అది గొప్పది మహత పరమవ్యక్తం ఆ మహత్తత్వం కంటే కాస్మిక్ ఇంటెలిజెన్స్ కంటే మాయాశక్తి గొప్పది ఆ వ్యక్తం నుంచి కాస్మిక్ ఇంటెలిజెన్స్ పుట్టింది ఆ వ్యక్త పురుష ఆ మాయాశక్తి కంటే శక్తిమాన్ శివుడు పరబ్రహ్మ గొప్పవాడు మరి ఆ పరాపురు పేరు ఆయనకి ఆయన కంటే గొప్పవాడేవుడు పురుషాన్న పరం కించితే ఆ పురుషుని కంటే పరం ఇంకా లేదు ష్ట అదియే అవధి కాష్ట అవధి లిమిట్ సా పరాగతి మానవుడు చేరుకోవాల్సినటువంటి సర్వోత్తమైన లక్ష్యము కూడా అదియే అని కఠోపనిషత్తు చెప్పింది కాబట్టి పరపురుషుడంటే పరమాత్మయే ఇక పరంచాపరంచబ్రహ్మాదోంకార విభజ్య అనంతరం ఓంకారేణ పరంపురుషం అభిధ్యాత్యం బ్రువన్ పరమే బ్రహ్మా పరంపురుషం గమయతి ఈ ప్రశ్నోపనిషత్తులో కూడా ఐదో ప్రశ్నలో ఈ విచారణ మొదలుపెట్టారు ఓంకారం గురించి ఇప్పుడు పరమాత్మ తెలియదగ్గది ఉన్నది సగుణ రూపము మనం ఉపాసించదగ్గది సగుణ రూపము గలదు ఈ రెండు ఉన్నాయి పరమాత్మను తెలుసుకోవడానికి సాధనమేమి ఓంకారము ఏమిటండి సౌండ్ బయట నుంచి పరమాత్మను తెలుసుకోవాల్సిన సాధనమేమిటి ఓంకారము సగుణ రూపాన్ని ఉపాసించాల్సిన సాధనమేమిటి ఓంకార అది ఓంకారమే ఇది ఓంకారం పరంచాపరంచబ్రహ్మ యదోంకారరబ్రహ్మన్న ఓంకారమే అపరబ్రహ్మన్న ఓంకారమే అని ముందు చెప్పారు అక్కడ పరబ్రహ్మ అపరబ్రహ్మ అని రెండు కింద విడదీశారు విడదీసి ఆ పక్కనే ఏమని చెప్తున్నారు ఓంకారంతో నీవు పరమపురుషుని ధ్యానము చేయవలను అని చెప్పారు ఆ తర్వాత ఇంకా ఏం చెప్పారు ఓంకారముతో నీవా పరమ పురుషుని తెలుసుకొనవలను అని చెప్పారు క్రమం తెలిసిందండి కాబట్టి రెండింటి కింద విడదీసి బ్రహ్మ అపరం బ్రహ్మ అని ఓంకారముతో పరమ పురుషుని తెలియవలను ధ్యానం చేయవలెను అని చెప్పారు ఇప్పుడు ఈ పరమపురుషుడు పరబ్రహ్మవుతాడా అపరబ్రహ్మవుతాడా పరబ్రహ్మవుతాడు ఎందుకంటే బ్రహ్మను పరం అపరం అని విడదీసి రెండింటికీ ఓంకారమే సాధనమని చెప్పి నీవు ఆ పరమపురుషుని ఓంకారంతో తెలుసుకో అంటే ఆ పరమపురుషుడు పరంబ్రహ్మ కాడం మానేసి అపరబ్రహ్మవుతాడా అవుడుగా అపరబ్రహ్మ అయితే అపరం పురుషమే తెలుసుకోమని చెప్పింది ఇదిగా మళ్ళీ పరమ్మని చెప్పడం ఎందుకు కాబట్టి పర ఇక్కడ చెప్పిన పరము పరపురుషుడు ఓంకారం చే ధ్యానం చేయదగ్గవాడు అపరబ్రహ్మ కాదు పరబ్రహ్మయే అంటే దీనికి ధ్యానంలో దీనికో ఇంప్లికేషన్ ఉంటుంది అది వి విల్ కమ్ టు దాట్ యథా పాదోదర వచా వినిర్ముచ్యతేం హవై సత్మనా వినిర్ముచ్యతే ఆత్మవినిర్మోకఫలవచనం పరమాత్మానమి అభిధ్యాత్యం సూచయతి ఇక ఫలవచనంలోకి వచ్చాం వాక్యశేష అయిన తర్వాత ఇంకొక వచనం ఉన్నది అదేమిటంటే ఫలవచనం వాక్యశేష ఏడో మంత్రం ఐదో మంత్రం అభిధ్యాయిత చెప్పారు ఇది ఐదో ప్రశ్నలో ప్రశ్నోపనిషత్తులో ఐదో మంత్రం అభిధ్యాయిత ఏడో మంత్రం ఈ ఎనిమిది తొమ్మిది మంత్రాలు కూడా ఉన్నాయి అక్కడతో అది ఆ ఖండ పూర్తయిపోతుంది అక్కడ ఫలవచనని చెప్పారు అంటే ఈ ఓంకారంతో ఈ ధ్యానం చేస్తే లభించే ఫలమెట్టిది అని చెప్పారు ఆ ఫలం ఏమిటంటే ఇక్కడ ఫలం డబ్బు వస్తుంది ఈ ఇల్లు అస్తుంది అలా పుత్రుడు కొడతాడు అలా చెప్పారండి అలా చెప్పారు ఇక్కడ ఫలం ఏమని చెప్పారంటే పాదోదరము అంటే పాము పాముకి పాదోదరము పేరు అంటే దాని కాళ్ళు ఏమిటి పాము యొక్క కాళ్ళు ఏమిటి దాని ఉదరమే కాళ్ళు అనిచేత పాదోదరము కుబుసం నుంచి విడిపోతుంది దాని పై చర్మము కుబుసం దాని నుంచి సెపరేట్ అయిపోతుంది దానిలోంచి బయటకు పోతుంది అది అక్కడ పారేస్తే అది పైకి పోతుంది సరిగ్గా అదే విధంగా వీడు ఈ ధ్యానము చేయువాడు తనకు తాను వేసుకున్న ఈ కంచే నేను ఇది నేను నేను నేను అనే ఒక పరిచ్ఛేదాన్ని ఒక ఖిల్ల్య భావాన్ని వీడు నెత్తి మీద కదా దానికే ఒక కుబ్బుసంలాగా చెప్పారు తన చుట్టూ తాను నిర్మించుకున్నటువంటి ఈ కుబుసము అంటే ఈ షెల్ దీనికే పాపము అని అదే పాపం ఆ అహంకార పాపము దాని నుండి విముక్తుడైపోతాడు ఆ ధ్యానం చేస్తారు అది ఫలవచనం ఇప్పుడు వీడు ఈ జీవభావము నుండి ఈ క్షిల్య భావము ఈ పరిచ్ఛిన్న భావము నుండి దేనిని ధ్యానం చేస్తే విముక్తుడవుతాడు అపరబ్రహ్మని ధ్యానం చేస్తేనా పరబ్రహ్మని ధ్యానం చేస్తాడు పరబ్రహ్మ అపరబ్రహ్మని ధ్యానం చేస్తే ఏదో పుణ్యం వస్తుంది ఎక్కడికి వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళొచ్చు ఈ పరిచ్ఛిన్న భావం నుంచి విముక్తులైపోయి తనలో ఉండే దైవత్వంలో కలిసిపోవాలి అంటే వాడు పరబ్రహ్మనే ధ్యానం చేయాల్సి ఉంటుంది ఈ చిన్న చిన్న అపరబ్రహ్మలను అపరబ్రహ్మలు అనేకం ఉంటాయి పరబ్రహ్మ ఒక్కటే అపరబ్రహ్మ ధ్యానం ఇక్కడ ఫలవచనము కూడా పోసాడు అపరబ్రహ్మ ధ్యానం ఫలవచనం ఎలా ఉంటుంది నువ్వు బ్రహ్మలోకానికి లేకపోతే జనలోకానికి వెళ్ళొచ్చు మీకు ఆయుర్దాయం పెరుగుతుంది ఏం చేసుకుంటాం ఆయుర్దాయం పెరుగుతుంది ఉన్న ఆయుర్దాయంతో దీంట్లో వ్యవహరించలేక ఓ రోజు డెంటిస్టు ఇంకో రోజు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు వీళ్ళతో తలపాడంతో పళ్ళైతే కంటాలు పడుతూ ఉన్నాం ఉన్న ఆయుర్దాయమే ఎక్కువైపోయి బాధపడుతూ ఉంటాయి తిన్నదే ఎక్కువై అజయత్తితో బాధపడుతున్న వాడికి మరి ఇంకేదో ఫలాస్తానంటే ఏం తింటాడు కాబట్టి ఇలా ఉండవు ఫలాలు పాప్మ పాప విముక్తి అంటే వీడికి ఏమిటి పుణ్యం వచ్చబెట్టుకుని పాపం పోవాలంటాడు అది కూడా ఫలం ఇక్కడ ఉన్నది ఇక్కడ పాప్మ పాపం వేరు పాప్మ వేరు పాపం అంటే పరిచ్ఛిన్నమైన కర్తా భోక్తాగా ఉండి చేసే తప్పు పనికి పాపము అని పేరు పరిచ్ఛిన్నమైన కర్తృత్వభోక్తృత్వానికే అని పేరు అది పోతుంది పోయి వీడు పరమాత్మలో ఐక్యమైపోతాడు అథయదు పరమాత్మాభిధ్యాయిన దేశ పరిచ్ఛిన్న ఫలం విద్యతే అయితే ఇంకొక శంక ఉన్నది విదిన్ లూజ్ ఎండ్స్ అంటారు ఈ టైప్ చేసేస్తే మీకు సెక్షన్ పూర్తయిపోతుంది ఆ శంక ఏమిటంటే పరోపక్ష అన్నాడు మీకు గుర్తుందో లేదో మీకు నాకు గుర్తు లేకపోయినా శంకరులు గుర్తు పెట్టుకుని టైప్ చేస్తారు సో పురపక్ష ఏమన్నాడంటే ససామభి బ్రహ్మలోకమున్నీయసే అన్నాడు ఈ ధ్యానం చేసినవాడు మంత్రముల చేత బ్రహ్మలోకానికి తీసుకుపోబడతాడు ఇప్పుడు మరి చేసే ధ్యానం పరమాత్మ ధ్యానమైతే ఇక్కడే జీవన్ముక్తులైపోవాలి తప్ప మళ్ళీ ఇక్కడ మరణించి బ్రహ్మలోకానికి వెళ్ళడం ఏమిటి బ్రహ్మలోకం అంటే మళ్ళీ పరిచ్ఛిన్న దేశం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళాడు అది మరి లోటు కదా అది మహాఫలం కాదు మోక్షఫలం కాలేదు కదా ఎటొచ్చే స్వర్గానికి బదులు బ్రహ్మలోకానికి వెళ్ళాడు అన్నట్టయింది కాబట్టి పరిచ్ఛిన్నమైన ఒకనొక దేశమును పొందుతా అనే ఫలం చెప్పారు కాబట్టి ఇది పరబ్రహ్మ కాదాలదు ఇది అపరం కావాలి అని పరోపక్షి చెప్పాడు అదొకటి నిధి ఉంది దాని మీద రిప్లై ఇచ్చేస్తే ఫలైపోతుంది అత్రోచ్యతే ఈ విషయం మీద మేము సమాధానం చెప్తున్నాము త్రిమాత్రేణ ఓంకారేణ ఆలంబన పరమాత్మానం అభిధ్యాయ ఫలం బ్రహ్మలోకప్రాప్తి క్రమేణ సమ్యగ్ దర్శనోత్పత్తిరి క్రమముక్త్యభిప్రాయం ఏతద్భవిష్య దోష ఆ తప్పే ఆ దోషమేం లేదయా ఆ దోషమేం లేదు నువ్వో పనిచేయి మూడు మాత్రల ఓంకారం తీసుకో తీసుకుని ఆ పరమాత్మని ధ్యానం చేయి పరమాత్మని ధ్యానం చేయడం అంటే అసంగమైన ఆకాశము వంటి ఎటువంటి విశేషణములు లేని ఎక్కువ కామనలు భయాలు లేని శుద్ధ చిత్తును ధ్యానం చేయి ఓంకారాన్ని ఆలంబనంగా చేసుకుని ధ్యానం చేస్తే నీ ధ్యానము బాగా కుదిరి పరిపక్వమైనట్లయితే ఇక్కడికిక్కడే జీవన్ముక్తులు అవుతావు ఒకవేళ మనస్సులో వాసనల యొక్క బలం ఎక్కువగా ఉంది ఎక్కడికి ఎక్కడ నీవు జీవన్ముక్తులు కాలేకపోయినా నీకు నష్టమే లేదు ఇంకా పరిచ్ఛిన్న భావం అలాగే ఉన్నా నీవు మరణి దేహం పడిపోతుంది వీడు ధ్యానం బాగా చేస్తున్నాడు కదా దేహం కొనసాగదు కాబట్టి ధ్యానం బాగా చేసేవాడికి ధ్యానం బాగా అంటే బాగా పూజలును ధ్యానాలు బాగా చేస్తున్నవాడు ఆయుర్దాయం ముందుకు సాగిపోతే మరి హాస్పిటల్కి ఎందుకు వస్తున్నట్టు మేము ప్రశ్న అడిగాం క్రిస్టియన్ మిషన్ రీస్ని మీరు దేవుణ్ణి ప్రార్థిస్తే నీకు ఆరోగ్యం గుర్తులు పడుతుందంటే మన నువ్వు హాస్పిటల్ ఎందుకు పెట్టినట్టు అందరికంటే ముందు వాళ్ళే హాస్పిటల్ పెడతారు హాస్పిటల్ బదులు చక్కగా ఇంకో రెండు చర్చలు పెడితే దాంట్లో కూర్చొని ఈ రోగులు అక్కడ కూర్చోబెట్టి ప్రార్థనలు చేసి ఇంటికి పంపించచ్చు కదా హాస్పిటల్ ఎందుకు కట్టినట్టు సెయింట్ థెరీసన్ హాస్పిటల్లో ఎందుకు జాయిన్ చేసినట్టు అలాగే మన పెద్ద పెద్ద మహాత్ములందరూ కూడా డాక్టర్లు దగ్గర పెట్టుకుని కూర్చొని ఉంటారు ఐదు ఆరుగురు డాక్టర్లు ఉంటారు ఆయన శరీరాన్ని కాపాడారు ఈ సమస్యలన్నీ ఎందుకు వచ్చాయి అంటే ఈ దేహాన్ని కొనసాగించడం ఈ ధ్యానాలకి ఫలం కాదు ఇట్లాంటి ఫలాన్ని అపేక్షించడమే రాదు ఏదో మనస్సు యొక్క బలహీనత వల్ల అలా అనిపించినా తప్పేం కాదు కానీ అలాంటిది అపేక్షించడం తప్పు ఇప్పుడు ఇలాగ ఆరోగ్యంగా ఉన్నప్పుడు కొన్ని విషయాలను సెటింగ్ చేసుకుంటే మంచిది కాబట్టి అటువంటి నా పన్ను నొప్పిగా ఉంది ఓ విఘ్నేశ్వరా పన్ను నొప్పి తగ్గించుకొని అలాగ అవసరం మామూలుగా విఘ్నేశ్వరుని చక్కగా ప్రార్థన చేసుకుని డైంటిస్ట్ దగ్గరికి పోయి ఏమైనా దీని సంగతిదో చూడు నువ్వే ఆ విఘ్నేశ్వరుడు అని మనసులో అనుకుని అలా కొనసాగితే మంచిది దృష్టాన్ని అదృష్టంతో ముడిపెట్టకపోవడమే మంచిది కొన్ని సందర్భాల్లో ముడిపెట్టి లక్షణం ఉన్నా వెటర్ టు అవాయిడ్ ఇట్ మీరు ఓంకారంతో అలా ధ్యానం చేస్తూ ఉండండి మీ వాసనలన్నీ క్షయమై ఇక్కడే జీవన్ముక్తులవుతారు ఒకవేళ కాలేదనుకోండి ఒకవేళ కాకపోతే దేహం యొక్క యాత్ర దానికి ఉంటుంది ఆ దేహం పడిపోతుంది అప్పుడు ఇంకా మీలో జీవభావం అలాగే ఉన్నది కనుక మీరు బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు అక్కడ స సామభివుణీయతే బ్రహ్మలోకం ఆ బ్రహ్మలోకంలో హిరణ్య గంధుని యొక్క సన్నిధిలో మీరు అక్కడ ఆత్మవిచారాన్ని కొనసాగించి అక్కడి నుంచి మోక్షాన్ని పొందుతారు అని అర్థం చెప్పుకోండి అలా చూసుకోండి క్రమముక్తి అంట అర్థం జీవన్ముక్తి క్రమముక్తి సో ఒక్కసారిగా ఫస్ట్ క్లాస్లోకి మీకు ప్రమోషన్ ఇచ్చేసాము అని చెప్పచ్చు లేకపోతే ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి ఇంకో ఇంక్రిమెంట్ ఇచ్చి డిప్యూటీగా ప్రమోషన్ ఇచ్చి ఫైనల్గా ప్రమోషన్ ఇచ్చాము అది క్రమముక్తి సో అలా చెప్పుకోవచ్చు కాబట్టి దాంట్లో దోషం ఏం లేదు ఈ క్రమముక్తనే మాట వచ్చింది కాబట్టి ఇది పరమాత్మ ధ్యానము కాదు ఇది ఆ అపర బ్రహ్మ ధ్యానము అని దీన్ని కుదించవలసిన అవసరము లేదు ఇది విచారం దహర ఉత్తరేభ్య ఇప్పుడు ఈ విచారం యొక్క ఫలమేమి రెండు రెండు క్లాసుల్లో మనం చేసిన విచారం యొక్క ఫలమేమి అంటే ఓంకార ధ్యానం చేయాలి ఓంకార ధ్యానం ఎలా చేయాలి దాంట్లోకి మీరు మళ్ళీ ఒక రూపాన్ని చొప్పించవద్దు దాన్ని పరప పరబ్రహ్మ రూపంగానే అట్టి పెట్టండి రూపాన్ని చొప్పించకూడదు ఒకటి రెండవది నేను వేరు నా చేత ఆరాధింపబడే ఈశ్వరుడు వేరు అనే భేదం ఉండకూడదు భేదం ఉంటే అది పరబ్రహ్మ అవతడు అపరబ్రహ్మ కాబట్టి మీరు భేదబుద్ధి లేకుండగా రూపాల రూపబుద్ధి లేకుండగా తర్వాత మీ హృదయంలో కామన ఉండి ధ్యానం చేస్తే అది అపరబ్రహ్మవుతుంది తప్ప అది పరబ్రహ్మ కాదు భయం ఉండి ధ్యానం చేస్తే అపరబ్రహ్మ అవుతుంది తప్ప పరబ్రహ్మ కాదు ఈ లక్షణాలన్నీ అర్థం చేసుకుని మీరు ఓంకారాన్ని ధ్యానం చేస్తే మీరు ఈ జీవితంలోనే జీవన్ముక్తులైపోతారు ఒకవేళ ఏదైనా వాసనల యొక్క భారం చేత చిన్న ఆటంకం వచ్చినా మీరు క్రమముక్తిని తప్పకప్ప వండి తీరుతారు అది టాపిక్ కొద్దిసేపు ఓంకార ధ్యానం చేద్దాము చేసి క్లాసు ముగిద్దాము ఈ ఓంకార ధ్యానం చేసేప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే నిటారుగా కూర్చోవడం ఉంటుంది కొద్దిగా ప్రాణాయామం అది అభ్యాసం చేసినట్లయితే సరళంగా ఉంటుంది పోనీ ముందు చెబితే ఈ పైన కూడా చేయవచ్చు గాలి పీల్చుకుని అలా శ్వాసని పీల్చుకోవాలి మనస్సుని శ్వాసకు కట్టేసి పీల్చుకోవాలి అంటే శ్వాసని తెలుసుకుంటూ పీల్చుకోవడం కాన్షియస్గా పీలిస్తే మనసు దానికి కట్టివేయబడుతుంది సో గాలి పీల్చుకుని విడిచిపెట్టేపుడు మటుకు ఓంకారంతో విడిచిపెట్టం ఎలా అండి పీల్చేపుడు ఓంకారం ఉండకూడదు నెంబర్ వన్ ఓంకారంతో మీరు విడిచిపెట్టినప్పుడు ఓంకారం అయిపోయిన సైలెన్స్ ఉంటుంది ఆ సైలెన్స్లో మెర్జ్ అయిపోవాలి అంటే ఇంకా మళ్ళీ దాంట్లో దేవుడు భక్తుడు రూపము కామనలు భయములు ఇవేమీ ఉండకూడదు నిశ్శబ్దంగా ఉంటుంది అంటే శబ్దము అంటే మనస్సు యొక్క చలనమేమీ ఉండదు అటువంటి ధ్యానానికి పరప పరపురుష ధ్యానము అని పేరు ఈ ధ్యానము అన్న దర్శనము ఇక్కడ ధ్యానం వేరు దర్శనం వేరు కాదు రెండు ఒకటే ఆ విధంగా చేయాలి చేసేప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళి ఓముని విడిచిపెడుతో గాలి విడిచిపెడుతో మీరు ఓంకారాన్ని చెప్తారు కదా ఆ చెప్పేప్పుడు అసంగోహం అని ఒక భావన దానికి జత చేయవచ్చు నేను సంఘము లేనివాడము నాకు ఏ సంఘము లేదు సంఘం అంటే ఏమిటి వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళు నాకిది నా ఇల్లు నా వాకిలి ఈ సంఘము నాకేమీ లేదు అసంగోహం తర్వాత రెండవది పూర్ణోహం ఎందుకంటే పూర్ణ అంటే పరమాత్మ అహం పూర్ణ పూర్ణోహం అని కూడా భావన చేస్తాం ఇది ధ్యానం నిసారుగా కూర్చుంటాము చేతులు రెండు ఒడిలో పెట్టుకునే ఒడిలో అంటే అరచేతులు పైకి ఉంటాయి కుడిచే ఎడమ చేతిలో ఉంటుంది బొటన టచ్ అవుతూ ఉంటాయి కోశ్చర్ని బాగా పరిశీలించండి అంటే దేహాన్ని తెలుసుకుంటూ ఉండడం కోశ్చర్నే తెలుసుకుంటూ ఉండడం గో విత్యన్ అంతర్ముఖులు కండు బాహ్యాన్ని విడిచిపెట్టేసి లోపలికి వెళ్ళిపోవాలి బాహ్యంతో సంబంధం లేదు లోపలికి వెళ్ళిపోవాలి చేతులు ముద్ర మహాముద్ర అడచేతులపైకుంటాయి విడిచే ఎడమ చేతిలో ఉంటుంది బొటన టచ్ అవుతూ ఉంటాయి దీని పేరు మహాముద్ర లోపల నడుము అంతా కూడా స్ట్రైట్ గా ఉంటుంది నడుముతో పాటుగా మెడ తల అంతా కూడా సింగిల్ స్ట్రెయిట్ యాక్సిస్ సింగిల్ స్ట్రెయిట్ access ది ఆసనము ఆసనంలో ఆసనాలను తెలుసుకుంటూ ఆసనంలో ఇలా కూర్చుని ఉంటే మనస్సులో చలనమేమీ ఉండదు సహజంగానే మనసు నిశ్చలంగా ఉంటుంది మోర్ అర్లెస్ నిశ్చలంగా ఉంటుంది బట్ ఇన్నర్ సైలెన్స్ బీ సైలెంట్ అంటే మైండ్ యొక్క సౌండ్ చలనం ఏదైతే ఉంటుందో అది లేకుండగా just be silent shh be silent we begin loopal goelpur be silent be with be silent ante just be ante just be ipudu శ్వాసని దర్శించ వాచ్ ద్రెత్ ఇన్వుట్ ఇన్వుట్ ఇప్పుడు శ్వాసను దీర్ఘంగా సాగదీయాలి అంటే మెల్లగా పీల్చుకుంటాం పీల్చుకోవడం అయిన వెంటనే లోపల హోల్డ్ చేయకూడదు మళ్ళీ మెల్లగా బయటికి విడిచిపెట్టాలి జెక్స్ ఉండద్దు జక్ వచ్చినట్లయితే కొంచెం స్లో డౌన్ చేస్తే జక్కు పోతుంది మెల్లగా గాలి పీల్చుకుని మెల్లగా విడిచిపెట్టాలి ఇప్పుడు మెల్లగా నిండా గాలి పీల్చుకుని విడిచిపెట్టేప్పుడు మానసికంగా పెదవులకు అదర్లేదు ఓంకారాన్ని దీర్ఘంగా భావన చేయాలి పైకి మెల్లగా గాలి పీల్చుకుని లోపల హోల్డ్ చేయకుండా వెంటనే మళ్ళీ వెంటనే ఆ సైలెన్స్ లో మెజ్జైపోతారు సైలెన్స్ పూర్తయిన మళ్ళీ నెమ్మల్లాగాలి ఇప్పుడు ఓంకారంతో పాటుగా అసంగోహం చెప్పాలి ముందు మెల్లగా గాలి పిలుచుకుని అసంగోహం సైలెన్స్ మళ్ళీ గాలి పిల్చుకుని असंगोहम असंगोहमेंटे देन सर देह तो, तो सह आसक्ति ంగోహం ఇప్పుడు పూర్ణోహం మెల్లగా దాని పీల్చుకుని ఓ పూర్నోహం అంటే నేను ఆకాశం నువ్వలే నిండైన వాడను పూర్ణుడను మెల్లగా గాలి పిలుచుకుని ఇప్పుడు ఓంకార ధ్యానాన్ని ముగించి శ్వాసను నార్మల్గా పీల్చుకుంటూ మెల్లగా పీల్చకుండగా నార్మల్గా పీల్చుతూ శ్వాసని అబ్జర్వ్ చేయాలి శ్వాసని అబ్జర్వ్ చేయటం మానేసి సైలెంట్గా ఉండిపోవాలి పెదవులపై చిరునవ్వుతో సైలెంట్గా ఉండిపోవాలి బీ సైలెంట్ అండ్ బీ విత్న్ శాంతి శాంతి శాంతిస్ మామూలుగా విశ్రాంతిగా కూర్చుని కొద్దిసేపు కళ్ళు మూసుకొని ఉండాలి ఈ విధంగా ధ్యానం చేసినప్పుడు ఎక్కడో ఏదో ఫలం ఉంది అది మనకి తర్వాత వస్తుంది అనే మాట లాంటి పెట్టి ఇప్పటికిప్పుడు ఈ సంసారము నుండి కొద్దిపాటి విసులుబాటు వెంటనే మనకు కనబడుతూ ఉంటుంది మనం ఈ ధ్యానాన్ని ఎంత బాగా చేసుకోగలిగితే అంత తేలికగా ఈ సంసార బంధం నుండి విముక్తులను మెల్లగా కన్నులను తెరవాలి హరిహి ఓం తత్స శ్రీకృష్ణార్పణమస్తూ